మూడు వందల అరవై నాలుగు ఏ పనులు చేసినా నిటువలనే పో ఈ పనికి జొరని పని ఏటిలో పైరు హరికతలమీది ప్రియమబ్బు నా తొంటి తమ పరిపక్వ మగుత పప్పలముగాక ఇవి లేకున్న కలకాలములు చేయు నిరతంపుతప మెల్ల నీటిలో వ్రాత నారాయణుని భక్తి ననిచన ధనమెల్ల పరజల్లిన దాన ఫలమధియపో కోరి ఇవి లేకున్న కోటి దానములైన పేరుకుని వరత గలిపిన చింతపండు వదలకిటు వెంకటేశ్వరుడే దైవం వనుచు చదువగలిగిన మంచి చదువ దియపో పదిలముగ నీ విదము పట్టియకుండినను చదువుల సురలు మున్ను చదివేటి చదువు